కీర్తన నూట డెబ్బై ఐదు ఆశాబద్దునై అలసి నిన్ను కడుగాసిబెట్టినవాడగాను ఘనకర్మ పరుడనై కర్మరూపుని జేయ నిను దూరి భారము నీకు గట్టినవాడగాను పనిలేని దుఃఖలంపటుడనై దుఃఖము కనిపించకుమని కడువేడినవాడగాను శ్రీ వెంకటిరి దేవేశ నాకిది కావల నను వాడగాను కావలసినయవి గదిసిన అవి నాకు కావను మనుండగాను